పరిశుధర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవ యేసూ ప్రభా నిక లేఖలేని వందనాలు ప్రభువ కృతజ్ఞతలు సోతాఖ రజ పరిషుధర సర్వశక్తి మంతులు సర్వాధికారి నీకే వందనాలు ప్రభువు దేవ మమ్మ రక్షించుకున్నందుకు ప్రభా నిక లేఖలేని వందనాలు తండ్రి కృతజ్ఞతలు తండ్రి దేవ మరి మేము చేసిన ప్రతి శాపని మా రోగంలోని మా బెసరాలు అన్నింటినీ ప్రభా యశు కృషి రక్తం చేత మా ప్రతి పాపాన్ని కడిగి ప్రభా మాకు న్యూ లైఫ్ ని అనుగ్రహించినందుకు మీకు వందనాలి ప్రభా నీకే స్తోత్రం నీకే వందనాలండి దేవాయస్రభ నీ చిత్తాన్ని మేము అంతరించి నడుచుకోవాలి ప్రభా దేవాయసు ప్రభా మరి నొక్క పరిశుద్ధాత్మ చిత్ర మాకు నడిపింపు అనుగ్రహించండి మా ప్రవర్తన అంతటి కూడా ప్రభా నీ లోబడి మేము నడుచుకుంటాం ప్రభా మరి నొక్క పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించండి ప్రభా మాలోకి రమ్మని ప్రార్థిస్తుంది తండి టైంలో ప్రభావ మరిన్ని యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించండి దేవ ఎక్కడైతే ఇద్దరు కూడి ఉంటాను అక్కడ నువ్వు సెలవు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభా కాబట్టి ప్రభా నువ్వు మా మధ్య ఉన్నవాన్ని మేము నమ్ముతున్నాము మేము విశ్వసిస్తున్నాం తండ్రి దేవాయప్రభ మా ప్రతి ప్రాధనకు సమాధానం దయచేయండి దేవాయప్రభ మరి ప్రతి బాలని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవాయప్రభ ఈ లోకంలో ప్రభావ ఎక్కడ చూసినా కానీ ప్రభా రకరకాల వేదములైన రోగాల మీ చేత ఎంతో మంది బాధా దుఃఖం చేతి పీడింపబడుతున్నారు ప్రభా వారిని అందరినీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా వారినందరిని మీ తాకి ముట్టి స్వస్థపరచండి ప్రతి రోగంలో పైన ప్రభా విజయం అనుగ్రహించండి ప్రభా దివ ప్రతి యొక్క కృపలో అందరినీ భద్రపరచుకొని ప్రభా దేవ స్తోత్రం నీకే ఉన్న దేవాన్ని నువ్వు నమ్మిన బిడలు ఎంతో ప్రభా కానీ అన్నిలాగా జీవిస్తున్నందుకు క్షమించి ప్రభ తిరిగి వారికి ప్రభాని యొక్క పరిస్థితి నడిపించమని ప్రార్థిస్తుంది దేవ ప్రభని యొక్క టైంలో మేము గడపాలా ప్రభ సమయం మేము తీసుకోవాలా మీ ప్రార్థన జీవితంలో మేము ఉండాలా వాక్యంలో మేము ధ్యా ధ్యానించాలా ప్రభా వాక్యం తగ్గట్టుగా మేము నడుచుకోవాలా ప్రతి వాక్యం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా దేవాయు మరి మీద మాకు నడిపించండి దేవం ఏ పరిశుద్ధిలో అతి పరిశుద్ధితో కూడా మేము వెళ్ళాలా మరి మీరు మాకు దర్శించి మాట్లాడండి ప్రతి దిగుడ ప్రభా నీ చిత్తాన్ని అనుసరించి మేము నడుచుకోవాలా ఇక్కడ ఎందుకు పెట్టినది ఏ పని కోసం మేమైతే ఇక్కడ ఉన్నామో ప్రభా ఆ పని మొత్తం కూడా ప్రభావ మేము కంప్లీట్ చేసుకొని వెళ్ళేంత వరకు కూడా ప్రభా మేము ఎక్కడ కూడా ప్రభా విశ్వాసంలో కోల్పోవడానికి వీలది ప్రభా విశ్వాసంలో మేము విజయం పొందాలా ఆత్మీయంగా మేము బలపడాలా స్థిరపడాలా ప్రభా మరి మీరే మాకు చూడడం మరి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి పాట ద్వారా మహిమ పొందండి ప్రభా మరి మీ యొక్క పరిశుధత్వం చేత నడిపింపు అందరికి అనుగ్రహించమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె Na konda kotani ve na tagu chotu ni ve na unnata turgam ni ve na yesayya na konda kotani ve na tagu chotu ni ve na unnata turgam ni ve na yesayya yesayya yesayya yesayya yesayya yesayya Yes, yeah, yes, yeah. నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సైయా నా కొండ నా దాగు నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సైయా ఆపత్కాల మందు ఆదు కొండే దేవుడవు కష్ట నష్ట మందు కనికరించే దేవుడావు ఆపత్కాల మందు ఆదు కొండే మందు రించే దేవుడవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ నా కొండ కోట నీవే నా దాగు చోటు ీవే నా ఉన్నత దుర్గము నీవే నాగే సయ్యా సింహం బోన దాని ఏలు తేవుడవు నీవే సింహం నోలను మూసిన తేవుడావు నీవే సింహం బోన దాని ఏలు నీవే सिमम नोरलन मुसीना देवडव निवे येशया येशया येशया येशया येशया ఏ సయ్యా ఏ సయ్యాం నా కొండ నా తాగు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ నా కొండ నా తాగు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యాసు నిన్నే ఆరాధితు నా తండ్రి నిన్నే ఆరాధింతును ఓయేసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఎవరు లేరయ్యా నాకున్నది నీ వయ్యా ఎవరు లేరయ్యా నాకున్నది నీ వయ్యా నీ విచాలయ్యా నీ దీవెన చాలయ్యా నీవే చాలయ్యా నీ దీవన చాలయ్యా ఓయేసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఓయేసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును ధనము వద్దయ్యా నాకు ధాన్యం వద్దయ్యా ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా నీ వాక్యము చాలయ్యా నీ మాటలు చాలయ్యాసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధింతు అమ్మవు నీవయ్యా మా నానవు వయ్యా మా అమ్మవు నీవయ్యా మా నానవు నీవయ్యా మా తోడు నివయ్యా మా నీడ నివయ్యా మా తోడు నివయ్యా మా నీడ నివయ్యా ఓసు నిన్నే ఆరాధితును తండ్రి నిన్నే ఆరాధితును ఓయేసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును మరువాకయ్యా నన్ను మరచి పోకయ్యా మరువా బోకయ్యా నన్ను మరచి పోకయ్యా ్రతికాలే నయ్యాయాకంలో బ్రతికాలే నయ్యాయాకంలో నిన్నే ఆరాధితోను నా తండ్రి నిన్నే ఆరాధంతోను ఓయేసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధించును మేడలు వద్దయ్యా నాకు మిద్దలు వద్దయ్యా మేడలు వద్దయ్యా నాకు మిద్దలు వద్దయ్యా నీవే చాలయ్యాలు చాలయ్యా నీవే చాలయ్యా నీ మాటలు చాలయ్యా ఓయసు నిన్నే ఆరాధించును తండ్రి నిరాధింతును ఓ సూ నీ నే నా తండ్రి నిన్నే ఆరాధింతును ఈ లోకము వద్దయ్యా లోకాశలు వద్దయ్యా ఈ లోకం య్యా అసలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా ఓయేసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయేసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్ను ఆరాధితును ఎప్పుడు వస్తావో మీరక్కడ ఏ క్షణమో ఎప్పుడు వస్తావో నీరు అక్కడ యక్షణమో వేచి ఉన్నాను కనిపెట్టి ఉన్నాను వేచి ఉన్నాను కనిపెట్టి ఉన్నాను ఓయేసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయసు నిన్నే ఆరాధింతును తండ్రి నిన్నే ఆరాధన్ సర్వం నివయ్యా సమస్త నివైయ్యావం నీవయ్యా సమస్త నివయ్యా మార్గం నివయ్యా నా వేదన నివయ్యా మార్గం నివయ్యా జీవం నివయ నిన్ నిన్నే ఆరాధెంతోను నా తండ్రి నిన్నే ఆరాెంతో ఓ యేసు నిన్నే ఆరాెంతను నా తండ్రి నిన్నే ఆరాెంతను అరలయ థ్యాంక్ యూ వెరి మచ్ పర్శుధర వన్ీ మి అయినా ఇస్రైల్ గొప్ప దేవ మీ కృతికి తల్లైనా ప్రభా ఉదయం నుంచి ఇంత వాళ్ళు కాచి కాపాడి సురక్షితంగా ప్రతి పనిలో విజయం అనుగ్రహించి ఇంటికి సురక్షితంగా నడిపించేందుకు మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా నైనా ఈ యొక్క సాయంత్రం సరైన వాక్యాన్ని ధ్యానించి మేము ఆశపడుతుండగా మీ యొక్క పరిశుధారత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభావ మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన దొరుకున్నల కాలం నైనా కాబట్టి నేను మేము సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునేలాగా సహాయపడండి ముఖ్యంగా ప్రతి క్షణము మీ సహవాసంలో ఉండాలా ప్రభా ఈ లోకపు సహవాసం ప్రభా అవును ప్రభు ఈ లోకంలో మాకు ఏమవుద్దని మేము పాడుతున్నాం నేను మీకు మీరు తప్ప మాకు ఇంకేం అవసరం లేదు ప్రవ్వ మీరు చాలు అన్న వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వ అన్న పాటని మేము జ్ఞాపకం తీసుకుంటాం ఇవి ఉంటే చాలు ఇసరి అన్న పాట మమ్మల్ని ఆదరించేలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ యొక్క అన్న ప్రకటన గ్రంథంలోని పంతొమ్మిది అధ్యాయం చివరి భాగం మేము ధ్యానిస్తున్నారు పదహారో అధ్యాయంలోని చివరి వచనానికి మేము వస్తుండగా ప్రభు ఈ యొక్క సహానుగ్రహించండి ఆ యొక్క సత్యాన్ని మేము గ్రహించాలని నడిపించండి ప్రభ ఈ వాక్యాలు అర్థం చేసుకోవడం బహు కష్టతరం అయినా కానీ మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందాలు ప్రభ హోలీ స్పిరిట్ గా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం వీటిని మాకు జ్ఞాపకం బయలుపరచమని ప్రార్థిస్తున్నాం వీటిని అర్థం చేసుకుంటే జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వీటిని మేము స్వీకరించి మేము పాటించాలా ప్రభ అనేకులకు చూపించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి ప్రభ అవును మీ మహిమార్దంగా మా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం మేము పో ప్రతి స్థలం మాకు అనుగ్రహిస్తానని అనుగ్రహించండి అద్భుతాలు చేకూర్చి తండ్రి వాక్యం వెంట సూచక్రియలు జరగడం అన్న వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుండగా మా సేవా పరిచర్యలో అది నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మేము ప్రార్థించిన వారి జీవితాలు అద్భుతాలు జరగాల పరవ వారి మీ కొరకు సమర్పించుకోవాల జీవితాలు అటువంటి సేవా జీవితాలను నడిపించండి ఆత్మల సంపాదన ఆత్మల భారం అనుగ్రహించి నడిపించమని ఏ పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు మూడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బబులోనియన్ గిరిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బబులోను అన్న అంశంని మరి దీర్ఘంగా ధ్యానించబోతున్నాం కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించిన వాక్యాలు తిరిగి మన దగ్గరికి నేను అనుకుంటా బహుశాక పది సంవత్సరాలు ఇండొచ్చు లేక ఏడు సంవత్సరాలు అయ్యొచ్చు దగ్గర దగ్గర వైఎంసిఏ ఆ యొక్క వర్షిప్ లో పాల్గొన్న వాళ్ళకి ఈ వాక్యాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి ఈరోజు నేను ఎగ్జాక్ట్లీ అదే వాక్యాన్ని తిరిగి చూపించబోతున్నాను ప్రభు ఏ రీతిగా మనతో మాట్లాడతాడో చూడండి ఏ రీతిగా ఆయన మనతో పాటు ఉండి నడిపిస్తుండో అన్న విషయాన్ని ఈరోజు మీరు తిరిగి జ్ఞాపకం చేసుకుంటారు మన వాక్య విధానంలో ఏ మార్పులు లేవు మరి లోతుకి వెళ్ళడమే జరుగుతుంది కానీ ఆ పునాదులు మటుకు ప్రవక్తలు మరియు అపోస్తలు వేసిన పునాదుల మీద మన జీవితాలు కట్టబడ్డాయని ఎఫెస్ రాష్ట్ర పత్రికలు మనం చూశనం కాబట్టి ఆ పునాదుల నుంచి మనం తప్పిపోం కాబట్టి ప్రవక్తలు అప్పొసలు పునాది యేసు ప్రభు అన్న విషయం మీరు జ్ఞాపకం ఆ పునాది మీదనే మన జీవితాన్ని కట్టుకోవాలా వేరే ఒక సువార్త మనకొద్దు వేరే ఒక ఏసు మనకొద్దు వేరే ఒక ఆత్మ మనకు లేదు కాబట్టి ఈరోజు ప్రకటన గ్రంథంలోని పదహారవ అధ్యాయము లోని వాక్యాలన్నీ మనం ముగింపు దశకు వచ్చినప్పుడు ఇప్పుడు పదిహేడవ వచనంలో మనం చూస్తున్నాము ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమరింపగా సమాప్తమైన చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలంలో నుండి ఉన్న సింహాసనము నుండి వచ్చను కాబట్టి ఇది వారం నేను ఇక్కడికి ముగించి ఇక్కడికి చూపించిన వాక్యము దేవుని సన్నిధుల నుంచి ఒక స్వరం వినిపిస్తా ఉంది ఇది చివరిది ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమరించడానికి సిద్ధంగా ఉన్నది ఈ సింహాస్టం అంటే గర్భాలయంలో ఉన్న ఏసు ప్రభు నుండి వస్తున్న ఈ యొక్క స్వరం కాబట్టి ఈ లోకానికి తీర్పు తీర్చేవాడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయన సన్నిధి ఏ రీతిగా ఉంటది ఎందుకంటే అనేక పర్యాలు మీ జ్ఞాపకం చేసిన ఆయన పరిశుద్ధ పర్వతము మీదికి ఎక్కదగిన ఎవడు కాబట్టి పరిశుద్ధ హస్తాలు పరిశుద్ధమైన హృదయం కలిగిన తప్ప ఎవడు కూడా సన్నిధిలో పోలేరు కాబట్టి ఆయన సన్ని ఆయన సన్నిధి ఎట్లుంటుంది చూడండి పద్దెనిమిదవ వచ్చినం అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టాను ఆయన సన్నిధిలో ఆ రీతికి ఉంటుంది యేసు ప్రభు దగ్గరకు మనం పోవాలంటే ఆయన సన్నిధి అట్లుంటది మెరుపులు ధ్వనులు ఉరుములు పెద్ద భూకంపము కలిగేను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు అది అంత గొప్పది కాబట్టి పోయిన వారం నేను చూపించింది ఏంటంటే గొప్ప జన సమూహము ఏ రీతిగా అందరు హతసాక్షులు అవుతారన్న విషయాన్ని ఆ చివరి దశలో ఏ రీతిగా ఉంటుందనేది పద్దెనిమిదవ అధ్యాయము ముగింపు మహాభూకంపము గురించి మనము గతంలో చాలా దీర్ఘంగా గనించినాం మహాభూకంపం అంటే భూమి భూ నివాసులను జీవి దినం ఆయన తీర్పు దినము అట్లా ఉంటుంది మహాభూకంపం అంటే నిజమైన ప్రకృతి సహజమైన భూకంపం కాదది ఆత్మీయమైన భూకంపం అంటే దాన్ని ఆత్మీయ స్థితిలో చూడాల్సిందే గోప్ప జన సమూహము అందరూ మరణించాల్సిందే కాబట్టి అది ఏ స్థితిలో జరుగుతుందన్నప్పుడు పంతొమ్మిదో వర్షంలో మనం చూసినాం గతంలో ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగం అయితే ఈ మహాపట్టణము గురించి ఈరోజు కొంత నేను ధీరంగా మీకు చూపించగా ఆశపడుతున్నాను ఇంతకు ముందు మనం ధ్యానించిందే గతంలో ఎన్నోసార్లు దాన్ని ధ్యానించిందే ఆ మహాబబులోని పట్టణము బహులో మహాబహులోని పట్టినము ప్రకృతి సహజంగా ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు అది కానీ ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉంది అందుకే ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయంలో దాని గురించి ధ్యానిస్తున్నాము దాని తర్వాత కూడా మనం చూస్తాం ముందు ధ్యానంలో అధ్యాయాలలో పదిహేడు పద్దెనిమిదిలో కూడా మనం చూస్తాం వాటికి సంబంధించింది అయితే ఇక్కడ ఆరంభంలో మనం చూసిన గతంలో కూడా పద్నాలుగు అధ్యాయంలో ఆ మహాపట్టణం సంబంధించిన విషయము అదొక స్త్రీతో పోల్చబడి ఉంది అన్న విషయం కాబట్టి ఆ స్త్రీ ఏ రూపకంగా ఉందనేది మనము చాలా కాలం కిందట ధ్యానించినాము అది నేను తిరిగి ఈరోజు మీకు చూపించిన ఆశపడుతున్నా ప్రసిద్ధమైన మహాపట్టణం అంటే ప్రసిద్ధమైందంటే పాపులర్ అన్నట్టు ప్రపంచాత్మకంగా మంచి పేరు పట్న ప్రఖ్యా ప్రఖ్యాతులు కలిగినది ఈ లోకాతీతంగా ఉండేది ఇది మహాపట్టణం అయితే ఒక స్థితిలో ఇది ఈ అరుషలేంని మరొక స్థితిలో ఈరోజు అంటే ప్రకృతి సహజంగా చూస్తే ఒక స్థితిలో ఎరుషిలేమి సూచిస్తా ఉంది అది బబ్లోని లాగా తయారైంది ఈ లోకమంతా మహాబులోనని మనకు తెలుసు కూడా ఒక రీతిగా కానీ మతపరమైన జీవితము మహాబబులోని నిష్ప్రభం మనకు బయలుపరిచిండు ఎందుకంటే అందరూ బయట చూస్తున్నారు కొందరు ఏమంటారంటే ఈ మహాబబులోని పట్టణము రోమ సామ్రాజ్యానికి సంబంధించింది కేథలిక్ మతానికి సంబంధించిందని మరికొందరు అమెరికా దేశానికి సంబంధించిందని రకరకాల దేశాలకు సంబంధించిందని చెప్తా ఉండడం మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం బైబుల్ కామెంట్రీస్లల్లా కానీ మనకు తెలిసింది మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అయితే ముందు ఈ మహాపట్టణము మూడు భాగంలో కావడము దాని తర్వాత అన్యజన్ల కూలిపోవడము అన్న విషయం గురించి మూడు భాగంలో అయినాక ఏం జరుగుతుంది తన తీక్షణమైన ఉగ్రతైన మధ్యము పాత్రను మహాబౌలకి ఇయ్యవల్లనే దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి ఎవరు జ్ఞాపకం చేసిరన్న విషయం మనం అర్థం చేసుకోవాలా లక్షా నలభై మందికి కాలంలో సూచనలను అర్థం చేసుకుంటే వివేచన ఉంటది ఎందుకంటే పోయే వరని చూపించిన మీకు ఆత్మ వివేచన కలిగే ఆత్మను అనుగ్రహిస్తానట అడిగిన వారికి బుద్ధిగల కన్యకలకి వివేచన అన్న వరం ఉంటుంది వాళ్ళు హృదయ రహస్యలను పరిశీలించగలరు ప్రవ్వ ఈ వ్యక్తి పరిస్థితి ఏది ప్రవ్వు అంటే వారికి గ్రహింపుని అనుగ్రహించగలడు దేవుడు కానీ మనం ఎందు నిమిత్తమై ఆ వరాలని పొందుకుంటున్నాము అంటే మన స్వార్థం కొరకు మన ఆధిక్యత కొరకు మనలో ఒక రకమైన గర్వం కొరకు కాదు మన వ్యక్తిగత గుర్తింపు కొరకు కాదు ఆ సాయం చేయాలా ఆ ఉపశమనం కల్పించాలా ఆ ఎట్లా బయటికి తీసుకుని చీకటి శక్తుల మధ్యలో నుంచి దాని కొరకు మనము ఈ యొక్క కృపావరాలని అర్థం ఆడ వాడుకుని ప్రయత్నిస్తాం ఎందుకంటే ఇవన్నీ సంఘక్షేమం కొరకు అనుగ్రహించబడ్డాయి ఒక భాషల వరమే మన కొరకు అనుగ్రహించబడింది భాషలో మాట్లాడేవాడు తన సొంతానికి లాభం చేకూర్చుకుని వాక్యం బదిరి మనం భాషల్లో మాట్లాడేవాడు తనతో కాదు దేవునితోనే సంభాషిస్తున్నాడు అని కూడా ఉంది కాబట్టి నువ్వు నీ వాడుకో భాషలో ఎంతగా ప్రార్థించినా కానీ అది నీ సొంత తలంపులతోనే వస్తున్న ప్రార్థన కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలతో వచ్చే ప్రార్థన కాదది దేవుణ్ణి దేవునితో నువ్వు ప్రా సహవాసం దేవునితో సంభాషించాలా ప్రార్థన పూర్వకంగా అంటే నీకు కృపావలలో ముఖ్యంగా భాషలవరం ఉండాలా భాషలలో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు అని కాబట్టి పద్నాలుగో అధ్యాయంలో కొరింతిల్లాస్ట్ మొదటి పత్రిక అందుకు ఉదయం నేను ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే వందనాలు చెప్పేసి భాషలలో ఆరంభిస్తాను ప్రార్థన ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ప్రార్థన దాని తర్వాత లాస్ట్ ఫైవ్ టెన్ మినిట్సే నేను మానవ ప్రార్ మనుషుల భాష మన సొంత భాషలో ప్రార్థన చేసుకొని ముగించుకుంటా ఎక్కువసేపు భాషలలో ప్రార్థిస్తా అర్థమైన పుణించ వాక్యం కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఎట్లా దీన్ని మనం గ్రహించాల ఈ మహాబబులోనికి ఎందుకు దేవుడు తన ఉగ్రత అని పాత్రను మద్యం పాత్రను ఇవ్వాలనేసి జ్ఞాపకం చేయబడుతుంది టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ మహాబబులోనికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఏదది తీర్పు అది దేవుని ఇంటితోనే ఆరంభ కాలం వచ్చి మేదా నుంచి మనం పైన వరం చూసినాం కాబట్టి ఈ ప్రసిద్ధమైన మహాపట్నానికి సంబంధించిన వాక్యం అర్థం చేసుకోవాలంటే గతంలో మనం చూసినాము ఈ మహాబబులోని పట్టణానికి సంబంధించిన విషయం ఈరోజు దాన్ని నేను తిరిగి మరోసారి మీకు చూపించిన ఆశపడుతున్నాను జకర్యా గ్రంథము ఐదవ అధ్యాయం బహు కష్టతరమైన వాక్యం బైబిల్ అంతట్లో ముఖ్యంగా ప్రవచనాలలో ధ్యానించినప్పుడు బహు కష్టతరమైంది ఏ కామెంట్రీస్లలో లేదు కనీసం ఇరవై ముప్పై కామెంట్రీస్ చూసినాం ఏడెనిమిది సంవత్సరాల క్రితము రెండు నెలలు పట్టింది తను అర్థం తీసుకొని కానీ ఈరోజు మనకి అంత సమయం పట్టదు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ అది ఓపెన్ అప్ చేసేసండు మనకి అది అది తెరవబడింది ఆ ముద్ర విపబడింది కాబట్టి మనం దాన్ని సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతున్నాం అయితే మొదటి జకరే గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి ఈ వాక్యాలు మనం ధ్యానిస్తాం అయితే దేవదూత జకరేతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఐదవ వచనంలో అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నీవు నిధానించి చూచి యువతలకు వచ్చి నాది ఏమిటో కనిపెట్టమని చెప్పగా ఇదేమిటి అని నేను అడిగితే కనిపెట్టమంటున్నాడు ఐదవ వచనంలో దూత అంటున్నాడు జకరేతోని నువ్వు నిదా నిదానించి యువతలకి బయటికి వచ్చింది ఏందో గమనించి యువతలకి అంటే లోపల నుంచి బయటికి వచ్చింది ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా లోపల ఏముండే ఇంతకాలం లోపల పరిశుద్ధ సహవాసం ఉండే అది పరుశుద్ధుల సహవాసం నుంచి బయటికి వచ్చేసింది దాన్ని కనిపెట్టుమన్నాడు అంటే క్రైస్తవ జీవితము బయటికి ఎట్లా కనిపిస్తుందో నువ్వు జాగ్రత్తగా పరిశీలించుమో అని చెప్తుండ్రు కానీ జకరేక్ ఇది ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన కాలంలో నెరవేరదుగానే కదా ఆ ప్రవచనం మన కాలంలో నెరవేరుతుంది పాత నిబంధన పుస్తకాలలో ఎన్నో ప్రవచనాలు ఈ రోజుకి కూడా నెరవేరలేదు మన టైంకి సిద్ధమవుతుంది అవి కానీ వేల సమస్యల క్రితం వాళ్ళకు బయలుపరచబడ్డాయి అవి అసలు ఏం అర్థమే కాలేదు చాలా ప్రవచనాలు ప్రవక్తలకే అర్థం కాలేదు కానీ మన కాలానికి అర్థమవుతున్నాయి అంటే కేవలం ఆయన కృపనే ఏసు ప్రభు చూపించిన ఒక ప్రేమనే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిండు కాబట్టి తన బిడ్డలకి అవన్నిటిని బయలుపరుస్తున్నాడు ఆమోస గ్రంథంలో మనం చూసినాం తన దాసులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏదియూ చెయ్యడు అని కాబట్టి తన బిడ్డల్ని ఎంతగానో ప్రేమించి వీటన్నిటిని చూపిస్తుండే కానీ తన బిడ్డలు ఈ లోకాతీతంగా జీవించడం వల్ల వీటిని గ్రహించలేకపోయిన రోజు కంప్లీట్ చర్చి సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది మనం అర్థం చేసుకుంటున్నాం కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కేవలము శారీరకంగానే జీవిస్తున్నారు నాకు దేవుని కృప ఉందనుకొని పాపంలోనే జీవిస్తా ఉన్నారు నన్ను ఎట్లా క్షమిస్తాడలే అని ప్రతి ఆదివారము మనం ఇది చూస్తూ ఉంటాం బల బల్ల కార్యక్రమంలో బల్ల విరిచినప్పుడు అందరు పాపంలో కొంటుంటారు అంటే ఆ వారం పాపం చేసినట్టే కదా మనం ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాం కదా ఇందులో పాపంతో పాలు పొందితే రోగాలు వస్తాయి కొందరు మరణిస్తారు ఇన్ఫెక్షన్స్ వస్తాయి రకరకాల డిసీజెస్ వస్తాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం ఒకవేళ నువ్వు పాపం చేయకుంటే కృతజ్ఞత అర్పించుకొని ఇందులో పాల్పోదామని చెప్తాం కానీ అంతా పాపం క్షమించినైనా నన్ను క్షమించిన హృదయ పాపం నా శరీరా నా నోటితో మాటతోని తలంపులతో కళలో నిద్రలో ఎన్నో పాపములు చేసిన ప్రవణాన్ని క్షమించిన అని ప్రార్థన చేస్తున్నారు అంటే ఆ వారమంతా పాపం చేస్తారు ఆయన కృపలో ఉంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన కృపలో ఉన్నవాళ్ళు నీతిని అనుసరించి జీవిస్తారు అన్నట్టు ఆయన కృపలో ఉంటే నా కృపని చాలు అంటే నీకు ఒక యోగ్యతనిచ్చిన నీకు ఒక బలాన్ని అనుగ్రహించిన నువ్వు పాపము జోలికి పోకుండా పాపంని అసహించుకొనిలాగన యథార్థతతో పరిశుధతో జీవించడం అనేదే కృప యొక్క నియమం కృపలో జీవిస్తున్నాం కదా అనేసి తిరిగి పాపం చేసి వచ్చే ఆదివారం మళ్ళా పాపం పక్షమాపన కోరుకొని బలంలో దానికి అర్థమే ఆత్మేసితే లోపడిపోయినాం అన్నట్టు అట్లా ఎంతకాలమో కృపలో నుంచి కిందికి పడిపోతా ఉంటాం ఆయన ఎంతో కృప జాలి గల దేవుడు కరుణ దేవుడు కనికరం దేవుడు అనేసి దాన్ని మనం ఆడుకుంటున్నాం అన్నట్టు ఇంతకాలం కానీ మనం ఈ విషయం అర్థం చేసుకోవాలా లోపల నుంచి యువతలకు వచ్చినదేమిటి ఇదేమిటని నేను అడిగితే అందుకు ఇది కొల ఇది కొలత కొల అంటే కొలత మెజర్మెంట్ అంటాం ఇంగ్లీష్ లో అందుకు అతడు ఇది కొలత ఇది బయలు వెళ్ళు తూము అనేను కాబట్టి ఎంతమందికి జ్ఞాపకం ఉందో ఈ వాక్యాలు ఆ రోజులలో వీటికి సంబంధించిన మనము దీర్ఘంగా ధ్యానించినము తూము అంటే ఒక కొలత అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా ఏం కొలత గురించి మాట్లాడుతుంది ఇక్కడ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలా అయితే లోకం అంతటను జనులు ఇలాగన కనబడదురని చెప్పేను అయితే ఇది ఒక కొలత ఇది బయలు వెళ్ళు తూము అంటే యువతలకు వచ్చింది యువతల నుంచి ప్రపంచంతట పోయేడుది అని చెప్తున్నాడు తూము లేక కొలత తూము అనేది ఒక కొలత ఇంగ్లీష్లో మటుకు ఏపా అనుంది తెలుగులో మటుకు తూము అనుంది పాత నిబంధన కాలంలో కొలత పేరు ఏపా అన్నట్టు బైబిల్ అంతటా మనం చూస్తాం కొలతతో అయితే ఇంగ్లీష్లో ఏప అంటే తెలుగులో కొలత తూము అని ఉంది అంతే అయితే ఈ తూము అనే ఈ తూము అనే కొలతతో లోకమంతట మనుషులు కనబడతారంట అంటే లోకమంతట జనులు అట్లనే కనబడతారంట కొలతతో ఏంది తూము అనేది అయితే ఆ రోజులలో ఇసల్పదులు తూము అనేది బిజినెస్ లో వాడటప్పుడు కొనడానికి అవడానికి వాడేటోళ్ళు అనట తూము పిండి తూము గోధుమలు తూము ఎవలు ఇట్లా ఇట్లా కొలతలు అట్లా ఆ కొలత ప్రపంచాత్మకంగా ఈ కొలత కనబడుతుంది మనుషులందరూ ఈ కొలతతో ఉన్నారంట అంటే ప్రతి ఒక్కడు ఆ కొలతతో ఉన్నారు కొలతతో కొలబడుతున్నారు అని కనబడుతున్నారు అని వాక్యం కాబట్టి ఈ కొలత దేనికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాల అంటే మనుషులు ఒక కొలతను తయారు చేసుకున్నారు వారి స్వార్థం కొరకు ప్రపంచమంతటా దాన్ని రుబ్బిండ్రు ఆ కొలతని ఓ రీతిగా చెప్పాలంటే వ్యాపారం ప్రతిదీ వ్యాపారమే లోకంలో వ్యాపారం లేకుండా ఏమి లేదు ఒక దేశం మీదకి దేశం యుద్ధం వెళ్తుందంటే కేవలము బిజినెస్ కొరికే ఆ దేశం మీద దోచుకోవాలంటే బిజినెస్ డబ్బులు సంపాదించుకోవాల అయితే ఇప్పుడు అట్లాంటి వ్యవస్థ లేదు కాబట్టి దోచుకుండేది ఒకరి మీద ఒక యుద్ధం చేసుకొని దోచుకునేది లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే బిజినెస్ పేరట ఒక దేశానికి వెళ్ళి అక్కడ పోయి ఆ బిజినెస్ పేరిట అనేక అమ్మడము కొనడం జరుగుతుంది అట్లా ఒక దేశం మీద ఒక దేశం ఇప్పుడు అమెరికా దేశం అంతా బహు విలువ వస్తువులు అక్కడ ఉంటాయి ప్రపంచం నుంచి అక్కడ వస్తువులు అక్కడి నుంచి డాలర్స్ ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటారు మనుషులు విలువగల వస్తువులన్న ఆడికి మన దేశంలో మంచి పంట అంతా అమెరికాకి వెళ్ళిపోతుంది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అంతా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది వాళ్ళు ఎక్కువ ఇచ్చి తీసుకుంటారు మంచి మంచి మాడి పండ్లన్నీ ఆ దేశానికి వెళ్తాయి పనికిరాని అన్నీ మన దేశంలోనే నమ్మేస్తారు ఏ వస్తువైనా కదా మంచి వస్తువులన్నీ ఆ దేశంకి వెళ్ళిపోతాయి అట్లా బిజినెస్ కొలతతో ఉంది అన్నట్టు వారికి చెప్పాలంటే అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఈ ఈ కొలత దేనికి సంబంధించింది అన్నప్పుడు ఏడో వచనంలో చెప్తున్నాడు అప్పుడు సీసపు బిల్లను తీయగా అని ఒక మాట స్టార్ట్ అవుతుంది ఈ సీసపు బిల్ల అంటే ఇంగ్లీష్లో సీసమ్ అంటే లెడ్ అని ఇంగ్లీష్ లో లెడ్ అదొక మెటీరియల్ కదా అదొక మెటల్ అది లెడ్ అనేది అన్నింటికెల్లా బలహీనమైన మెటల్ అది ఎలక్ట్రానిక్ వస్తువులలో లెడ్ వాడతారు సాల్ చేయడానికి కొరకు లెడ్ వాడతారు అన్నట్టు అట్లనే పెన్సిల్ ములికి కూడా లెడ్తో చేయబడింది అన్నట్టు వాళ్ళ కరెంట్ సప్లై అవుతుంది పెన్సిల్ మన ప్లగ్లో పెడితే వెనకాల షాక్ కొడుతుంది అది చాలా పవర్ఫుల్ షాక్ కొడుతుంది ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి ఫ్లో అవుతుంది కాబట్టి పిల్లలకి పెన్సిల్స్ ఇచ్చినప్పుడు వాడు తెలియక వాళ్ళు పెట్టింది ప్లగ్ లో వానికి షాక్ కొడుతుంది అందులో కరెంట్ సప్లై అవుతుంది కాబట్టి లెడ్లో లెడ్ మెల్ట్ అవుతుంది చాలా త్వరగా కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అప్పట్లో నేను చూపించినప్పుడు లెడ్ అనే దానికి ఆత్మీయమైన ఎవరికి గ్యాప్ క ముందో నాకు తెలియదు కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో మనం చూస్తాం హెచ్ సిక్స్ జీరో లెడ్ అంటే మీనింగ్ ఈదర్ టు బీ గ్రే ఆర్ పర్హాప్స్ రాదర్ టు పొల్వరైజ్ అంటే తుతనీయలు చేయడం పట్ చేయడం లేక టు బి డస్ట్ డస్ట్ మారడం డస్ట్ మారడం ఆశ్చర్యం హెచ్ సిక్స్ జీరో ఎయిట్ డస్ట్ అంటే సీసము అంటే మటితో దుమ్ముతో చేయబడి దుమ్ము అని అర్థం లేక బూడిద అని కూడా రాయబడింది లేక చెత్త అని కూడా రాయబడింది పౌడర్ లేక పనికిరాని చెత్తతో పోల్చబడింది అది అంటే అది ఇంకెంతగా పనికిరాదు అన్నట్టు దాంతో దాని దేనికి వేసి ఇప్పుడు ఇక్కడ అప్పుడు సీసపు బిల్ల తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడను కాబట్టి ఒక తూము అంటే కొలత అంటే ఆ రోజులలో వాళ్ళు ఆ కొలతతో ఏదైనా కొలిచేవాళ్ళు ఈ రోజు వన్ కిలో బాటు ఉంటుంది వన్ కిలో బాటుతో అన్ని కొలుస్తుంటారు కదా వన్ కిలో వస్తులను కొలుస్తుంటారు ఆ రోజుల్లో అట్లా కొలత లేకుండే బ్యాలెన్స్ లేదు అది మన తరాజ్ అనేది లేకపోయా ఆ రోజల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గంప తీసుకొని ఆ గంపలను నింపి పది గంపలు ఒక తూము అంటే ఒక గంప అట్లా పది గంపల ఎవలని పది గంపల గోధుమలని పది గంపలు సన్నని పిండి అని కొలతలేసి ఇచ్చులు అన్నట్టు అయితే ఇక్కడ ఒక గంపలా కనిపిస్తుంది ఈ తూము అంటే ఒక గంప అన్నట్టు ఒక రీతికి కూడా కాబట్టి ఆ గంప మీద ఒక మూత ఉంది అది సీసపు బిళ్ళతో చేయబడ్డ మూత ఆశ్చర్యం అయితే ఆ గంపలో లేక తూములో ఆ కొలతలో ఒక స్త్రీ కనబడేను అప్పుడు అతడు ఇది దోషమూర్తి ఆశ్చర్యం కదా ఎనిమిదో వర్షంలో ఇది దోషమూర్తి ఇంగ్లీష్లో ఏముందంటే దోషమూర్తి అంటే దుష్టత్వము వికిడ్నెస్ అని ఉంది ఇంగ్లీష్లో అపవిత్రత అని అర్థం దుష్టత్వము అపవిత్రత మోసము ఎన్ని ఆత్పదాలు దుష్టత్వము భక్తిహీనత బాగా ఎన్ని అర్థాలు ఉన్నాయో తర్వాత తొలగిపోవడము ఉల్లంఘించడము లేక ఆజ్ఞను ఉల్లంఘించడం దేవుడు ఖండించిన కూడా అర్థం ఉంది ఇక్కడ ఇన్ని అర్థాలు ఉన్నాయి దానికి కాబట్టి దోషమూర్తి అంటే దేవుడు శపించబడినది అని కూడా అర్థం దేవుడు ఖండించిన ఖండించినది దేవుడు ధృనీకరించినది లేక భక్తిహీనతలో ఉన్నది దేవునికి అసహ్యం కలిగేది అపవిత్రంగా జీవించేది అని అర్థం దోషమూర్తి అంటే అయితే ఆ లోపల కూర్చున్న స్త్రీ దోషమూర్తి అని చెప్పబడుతుంది నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్లను తూము కాబట్టి ఆ కొలతలో లేక గంపలో ఈ దోషమూర్తి అనే స్త్రీని అలా పడవేసి మీద సీసపు బిల్లను తూము మీద నుంచాను తొమ్మిదవ వర్షం గొచ్చినప్పుడు నేను మరలా తేరి ఇద్దరు స్త్రీలు బయరి కొంతసేపటికి జరిగినది అన్నట్టు ఆయన దర్శనంలో అయితే నేను మరలా తేరి చూడగా అంటే జాగ్రత్తగా గమనించిన సేవా జీవితాన్ని ఇది బహు ప్రాముఖ్యమైంది నువ్వు కనిపెట్టాలా ఏం జరుగుతుంది ప్రపంచాత్మకంగా కనిపెట్టాలా అందుకే ప్రతి క్షణము దేవునితో సాహసం కలిగి ఉండాల నువ్వు ఉద్యోగం చేస్తున్నా కూడా నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటున్నా ఎక్కడ పోతున్నా కానీ నీతో పాటు ప్రభు నువ్వు ఆయనతో సంభాషించుకుంటూనే పోవాల నీ జీవితం అది మర్చిపోవద్దు మనం ఉద్యోగం పోయినాక ఆఫీస్ పోయినాక ఇంకేదైనా పనులు చేస్తుంటే ఈ జీవిస్తే ఇవన్నీ మద్ద అయిపోతాయి అర్థాలు కావి ఇంకలిక మీద ఎప్పటికి కూడా ఇవి నీ మైండ్కి ఎప్పుడు అందుబాటు అన్నట్టు ప్రతి క్షణము మనము ప్రభుతో సాహసం కలిగినే ఉంటే ఇవి అడుగుతూ ఉండాలి ఇది ఏంది ప్రభు ఇది ఏంది ప్రభు అని సంపాదిస్తూ ఉండాల పిచ్చలు అనుకోవచ్చు ఎవరన్నా ఏదైనా ఎవరికి వీళ్ళ వీళ్ళు మాట్లాడుకుంటుంటానే అయినా కానీ మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాము కాబట్టి ఇక్కడ గంపలో ఒక స్త్రీని పడేసిండ్రు తర్వాత తొమ్మిదవ వర్షంకి వచ్చినప్పటికీ నేను మరలా తేరి ఇద్దరు స్త్రీలు బయలుదేరి అంటే ఇప్పుడు మొత్తం ముగ్గురు స్త్రీలు అనట్టు ఒక స్త్రీనేమో గంపలో ఉంది తక్కిన ఇద్దరు స్త్రీలు బయలుదేరిండ్రు విల్ ఎక్కడి నుంచి బయలుదేరినారు అనేది మనకి తెలియదు చూడండి కానీ ఎక్కడికి పోతుండ్రో మనకి అక్కడ ఉంది వాక్యం ఇది మనం అర్థం చేసుకోవాలా ఇది ఎక్కడి నుంచి బయలుదేరిందంటే అర్థమైంది ఇది పాత కాలంలో ఉన్న దురాత్మలు ఇవి బయలుదేరినాయి కాలంలో ఉన్న అపవిత్ర ఆత్మలు బయలుదేరినాయి అన్నట్టు కాబట్టి ఇక్కడ ముగ్గురు స్త్రీలే ఇక్కడ ముగ్గురు స్త్రీలే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆ యొక్క దర్శనంలో అయితే మొదటి స్త్రీ దోషమూర్తి ఆ స్త్రీని ఆ గంపలో తూములో పడేసిండ్రు ఆ గంప మూత సీసపు బిల్లతో మూసిండ్రు దాని తర్వాత ఇద్దరు స్త్రీలు బయలుదేరిండ్రు ఎక్కడి నుంచి ఎప్పుడో బయలుదేరిండ్రు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఎప్పుడు వాళ్ళు కళ్ళకి కనిపిస్తున్నారు అయితే వీళ్ళు ఎట్లున్నారు చూడండి వీళ్ళ వీళ్ళ ఎట్లా కనిపిస్తున్నారు ఇద్దరు స్త్రీలు సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండేను దీనికి సంబంధించి నేను చాలా దీర్ఘంగా చూపించిన పాత రికార్డింగ్స్ లో ఉంటది ఈ సంకుబుడి కొంగ అనేది బహు అపవిత్రమైన కొంగ కొంగలలో కొంగలు రకరకాల కొంగలు కానీ ఈ కొంగ బహు అపవిత్రంగా జీవించేది కనిపించేది కూడా దీని ఇది మొత్తం తెల్ల ఉంటది కానీ రెక్కలన్నీ మచ్చలు మచ్చలు మచ్చలు ఉంటాయి నల్ల మచ్చలు అంటే దీన్ని మనం ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయటికి తెల్లగనే కనిపిస్తుంది కానీ దీని దీని దీని షేడ్స్లలో అపవిత్రత కూడా ఉంది సగం తెలుపు సగం నలుపు సగం సత్యం సగం అబద్ధం ఆత్మీయ అర్థం చేసుకుంటే ఈ ఇద్దరు స్త్రీలకి సంకుబుడి కొంగల రెక్కల వంటి రెక్కలు వారికి ఉండేను అయితే ఈ సంకుబుడి కొంగకు సంబంధించిన నేను చూపించిన గతంలో ఒకసారి నేను కొంటే వీడియోస్ కూడా చూపించినట్టున్నా మీకు తీసుకొచ్చి యూట్యూబ్ వీడియో ఈ కొంగలు ఎప్పుడు తలకాయ ఉల్టా దిప్పుకొని ఉంటాయి ఆశ్చర్యం అవి నిలబడ్డాయి అంటే తలకాయ ఉల్టా దిప్పుకొని వెనకలు చూస్తూ ఉంటాయి అన్ని జీవులు ముందుకు చూస్తూ ఉంటాయి ఇది వెనకలు చూస్తూ ఉంటుంది తర్వాత వాటి నోరు పొడుగుంటుంది కొచ్చగా అవి శబ్దాలు చేస్తుంటాయి ఎట్లా ఒకదాని కొట్టు కొట్టుకుంటే టర్రమ శబ్దం వస్తుంటుంది అనమాట అది బహు భయంకరంగా ఉంటుంది ఆ శబ్దం వింటే ఆ కొంగల శబ్దం కాబట్టి ఇది అన్ని అపవిత్రమైన జీవీలు ఇవి ఈ కొంగలకు సంబంధించిన దీర్ఘంగా నేను చూపించిన ఇవి ఏం చేస్తాయి అంటే స్వతహాగా అవి గూడ్లు కట్టుకోవు ఈ వేరే పక్షుల గూళ్లు పోయి కబ్జ చేసుకొని అందులో గుడ్లు పెట్టుకుంటాయి ఎంతమంది గ్యాప్ ఉందని నాకు చెప్పిన ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఇవి వేరే కొంగల లేక వేరే పక్షుల గూళ్లు దోచుకొని అందులో కాపురాలు పెట్టుకుంటే అందులో గుడ్లు పెట్టుకుంటాయి అవి అంటే అవి కష్టపడి ఇండ్లు కట్టుకోవు ఎవరిదో ఇల్లు దోచుకుంటాయి ఇవి మనుషులకు సంబంధించినవి కావా బోధ ఆ కొంగలతో ఎందుకు పోల్చిండ్రు ఈ స్త్రీలను ఈ స్త్రీలకి అటువంటి రెక్కలు ఎందుకు తర్వాత గాలి వారి రెక్కలను ఆడించి ఆడించు చుండెను కాబట్టి ఆ గాలి వాటికి తగులుతా ఉంది అన్నట్టు అంటే ఈ గాలి ఏంది అని కూడా మీరు అర్థం చేసుకోలేదు నేను గతంలో కూడా చూపించిన మీకు వాయువు అనేది కూడా దేవుని యొక్క దూత లేక ఆత్మ దేవుని దూతలు కేవలము మనుషుల్లా కనిపించేవాళ్ళు కాదు అంటే కేవలం రెక్కలు రకరకాల జీవరాశులు పరిలోకంలో నేను నేను చూపించిన ఒక్కొక్క అమరలో ఒక్కొక్క లేయర్ మొదటి ఆకాశం రెండవ ఆకాశం మూడవ ఆకాశం నాలుగవ ఆకాశం ఐదు ఆరు ఏడవ ఆకాశం మన ప్రభు ఉండేది ఏడవ ఆకాశం కానీ తగిన ఆకాశాలలో కూడా మనలాగానే ప్రపంచాలు ఉంటాయి భూమి మీద ఇప్పుడు ఎన్ని ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి నువ్వు ఎప్పుడు చూడని జీవరాశులు ఉంటాయి ఇంతకు ఎప్పుడు చూడలే అటువంటి జీవరాశులని అట్లుంటే కొన్ని దేశాలలో నువ్వు ఎప్పుడు కూడా అమెరికాని చూడలే అదొక దేశం నువ్వు ఎప్పుడు వేరే దేశాలు చూడలేదు అవి ఉన్నాయి అక్కడ అట్లనే పరిలోకంలో కూడా రకరకాల స్థలాలు ఉంటాయి రకరకాల ప్రాంతాలు ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు దానికి రాజులాగా నియమింపబడి ఉంటారు వాళ్ళు అక్కడ పనులు చేస్తూ ఉంటారు భూమి మీద మనం ఎట్లా మన పనులు మనం చేసుకుంటూ ఉంటామో వాళ్ళు అక్కడ రకరకాల పనులు చేసుకుంటుంటారు దేవుని సృష్టి అట్లుంది అన్నట్టు కానీ భూమి మీద మనిషికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చిందని నేను గతంలో మీరు చూపించిన మీకు నేను ఈ సమస్య సృష్టి రాజ్యం వెళ్ళడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవదూతలకి నువ్వు తీర్పు తీర్చాలని వాక్యం నువ్వు దేవదూతలు తీర్పు తీర్చాలంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఎంత జాగ్రత్తగా జీవించాలి దేవదూతలు పాపం చేసి పడిపోయినారు మళ్ళీ మనం పడిపోవద్దు కదా రక్షింపబడ్డ వాళ్ళం మనం పడిపోవద్దులేదు నువ్వు ఒక్కసారి రక్షణ పొందితే మళ్ళీ నువ్వు ఎప్పుడు పాపం చేయొద్దు పాపం అంటే నీకు అసహ్యం పుట్టాలా అప్పుడే నువ్వు దేవదూతల మీద తీర్పు తీర్చగలవు అప్పుడే సైతాను శక్తుల మీద నువ్వు తీర్పు తీర్చగలవు లేకపోతే నువ్వు రక్షణ పొంది మళ్ళా పాపంలో జీవిస్తే మోసంలో జీవిస్తే అపవిత్రతలో జీవిస్తే నీళ్ళు చీకటి ఉన్నప్పుడు చీకటి శక్తులు మీద ఎట్లా అధికారం వస్తుంది అందుకు నువ్వు వెలగొట్టలేవు అందుకు ప్రార్థన చేస్తే రోగులకు స్వస్థతలు రావు ఎందుకంటే నీళ్ళనే చీకటి చీకటి ఉండంగా చీకటి మీద ఎట్లా విజయం పొందుతావు ఏంటంటే నేను అవమాన పాలు కానీ కూడా కాపాడుతున్నాడు దేవుడు ఎందుకంటే నీ సేవలో దయ్యాల్ని వెలగొట్టలేకపోతున్నావు నువ్వు ఎందుకు అంటే వాడు అంటాడనే నువ్వు నా అధికారంలో ఉన్నావు నీలో ఇంకా చీకటి ఉంది నన్ను ఎట్లనే వేలగొడుతు అని వాడు తెలివివాడు చేసి మాట్లాడిననుకో దయ్యం అంట నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ గురించి నాకు తెలియదా అన్నదనుకో నీ పరిస్థితి ఏమవుతుంది కాబట్టి ఇవన్నీ ప్రవచనాలు ఎందుకు మనకి దేవుడు చూపిస్తుందంటే మన సేవా పరిచర్య ఎట్లా ఉంది ఎట్లా ఉండాలా అనేది ఒక దశలో నువ్వు విడిచిపెట్టాలా నీ సేవా విడిచిపెట్టి నెక్స్ట్ పరిచయకి వెళ్ళిపోవాల ను నువ్వు గ్రహించాలి కూడా నువ్వు ఎక్కడ ఏ టైంలో నీ ప్రస్తుత తప్పు సేవాని విడిచిపెట్టాల్సి వస్తుంది ఇంకొక నెక్స్ట్ లెవెల్ సేవకి దేవుడిని సిద్ధపరచాలనుకున్నప్పుడు నువ్వు మన సిద్ధం ఉన్నావా లేదు నేను పట్టుకొని జీవిస్తా నేను ఒకప్పుడు తప్పు చేస్తు నేను ఒకప్పుడు అద్భుతాలు స్వస్థతలు బాగా సేవలో ఎటువంటి రోగాలు మనుషులు విడిచిపెట్టిపోయాడు అటువంటి అదే కరెక్ట్ అనుకున్నాయి కానీ దేవుడు నెక్స్ట్ లెవెల్ సేవకు నేను సిద్ధపరిచినప్పుడు దాన్ని విడిచిపెట్టాలంటే నేను ఎంతగానో భయపడ్డా బాధపడ్డా కానీ తెలుసు అవి బేసి అవి చాలా చిల్లరా దేవం దృష్టిలో స్వస్థతలు చాలా చిల్లర దానికంటే బహు ప్రాముఖ్యమైంది యుద్ధ పోరాటం సైతాన్యు శక్తుల మీద యుద్ధం గెలవడం వాణి బంధకాలలో ఉన్న మనుషులని బయటికి లాక్కొని రావడం అది బహు ఉన్నతమైన సేవా పరిచర్య మళ్ళీ పరిచర్య ఇస్తా ఇంకా పాద్దానే పట్టుకొని ఫ్రాక్లాడుతా ఉన్నావు అందుకు మనం క్షేవాపాన కోరుకోవాల ప్రభా నేను ఆ లెవెల్ అయిపోయిందని ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి నెక్స్ట్ లెవెల్ సేవకి నేను ఒకప్పుడు కేవలం చెప్పులు స్టాండ్ తీసుకున్నవాడిని ఒకప్పుడు కేవలం బైబిల్ చెడి నడిపించిన మరొకప్పుడు బోధకుంలాగా ఉన్నవాడిని మరొకప్పుడు యాచక ధర్మం నిర్వర్తించిన మరొక దశలో ప్రవచన ముఖమైన పరిచయం నడిపించినాడు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా దేవుడు సీయోను పర్వతం మీద నివసింపదగిన సేవ పరలోకపు దర్శనాలలో పరలోకంలోనికి పయాణించి దుష్టశక్తులతో పోరాడి అక్కడి నుంచి మనుషులను విడిపించుకొని రావాల దేవునితో సంభాషించి ఈ లోకంలో ఎట్లా యుద్ధాన్ని ప్రకటించాల చీకటి శక్తుల మీద నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి దేవుని సిధాపర్సలను నాశపడుతున్నాడు కాబట్టి మనం సిద్ధంగా ఉండాల ప్రభా నేను రెడీగా ఉన్నాను నేను పుట్టినది ఎందుకు కొరకో నాకు అది బయలుపరచు నేను ఇప్పుడు దానికి సిద్ధపడతాను ఏం చేయమంటే దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అప్పుడే వీటన్నిటి గ్రహించగలవు కాబట్టి ఇప్పుడు చూడండి ఈ ఇద్దరు స్త్రీలు ఏం చేసినారు సంకుబుడి కొంగ రెక్కల స్త్రీలు అంటే వార గుణగణమేంది వారివి కానివి సంపాదించుకుండే వారివి కానివి సంపాదించుకుండేవాళ్ళు ఎంతమంది జ్ఞాపకం ఉంది చెప్పండి వాక్యం ఎంతమంది జ్ఞాపకం ఉంది మీ కా గ్రంథం ఎవరైనా చదవగలరా మీ కా గ్రంథం మీ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం వారు భూములు ఆశించి పట్టుకుందరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాణిని వాని శ్వాసమును అన్యాయంగా ఆక్రమించరు అన్యాయంగా ఆక్రమించుకుండే వాళ్ళు వీళ్ళు వారిది కానే గాదు అంటే సునాయాసంగా సంపాదించుకోవాలా ఇతరులకు అన్యాయం చేసి సునాయాసంగా సంపాదించుకోవాలా వారి భూములు వారి స్వాస్థ్యంలు అన్ని సంపాదించుకోవాలా దోచుకోవాలా అవి వారి కానే కావు కదా ఇప్పుడు తనది కానీ ఆ పొలము ఉరియా పొలము సంపాదించుకున్నాడు ఉరియా కాదు నాబోత్ కదా ఉరియా అంటే దావిధ కాలానికి సంబంధించిన ఆ హాబు దోచుకున్నది నాబోతు పొలం ద్రాక్షా తోట తన భార్య యజబేలు ప్రోత్సహించడం వలన నాబోతు పొలాన్ని లాక్కున్నాడు నాబోతుని చంపించింది యజబేల్ ఏం చేసింది పోకిరోలకు చెప్పింది రాళ్ళతను కొట్టి అతను చంపిడు పాపం నిరపరాధిని ఆ తన ద్రాక్ష తోటని లాక్కున్నాడు కష్టపడింది కానే కాదు కదా మళ్ళీ కష్టపడకుండా దాన్ని లాక్కున్నాడు ఎవడో కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఈ స్త్రీల గుణగణం అట్లుందన్నట్టు సంకుపడి కొంగల్ అంటే అవి ఈ ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారు ఇప్పుడు చూడండి వారు వచ్చి తొమ్మిదో వర్షంలో గాలి వారి రెక్కలను ఆడించి వారు వచ్చి తూమును భూమి ఆకాశంలో మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి ఒకసారి ఊహించుకొని కళ్ళు మూసుకొని ఈ ఇద్దరు స్త్రీలకి రెక్కలు నల్ల మచ్చలు తెల్ల మచ్చలు కలిగిన రెక్కలు ఈ రెక్కలు రెండు వేసుకొని ఆ గంపని మోసుకుంటా పైకి ఎగురుతున్నారు గాలిలోకి ఆకాశానికి భూమికి మధ్యలో ఎగురుతున్నారు వీళ్ళు కళ్ళలో చూసుకోండి వస్తారు మీ హృదయంలో ఎట్లుంటుంది దర్శనం అట్లా కన్నా జరిగిందా ప్రపంచాత్మకంగా ఇంతవరకు జరగలేదు ఇది జరుగుతుందా నిజంగా ప్రకృతి సజ్జంగా అంటే కాదు ఇది ఆత్మీయ జరుగుతుంది అందుకు మీ హృదయంలో చూసుకోమంటున్న దర్శనాన్ని ఇవి ఈ వీటిని చూడడానికి ప్రయాసపడాల మీరు ప్రార్థనలు ప్రభా పర్లోకపు దర్శనంలో కలగ్రహించు ప్రభావ ఈ దర్శనం నేను అర్థం చేసుకోవాలా నేను ఆ దర్శనంలో అడుగు పెట్టాలా ఈ స్త్రీలు ఏం చేస్తున్నారు వాళ్ళ గుణగణాలు ఏంది ముగ్గురు ఒకటే తయారైపోయినారు ముగ్గురు కలిసి పోతున్నారే ఏం పని చేయని వీళ్ళు ప్రభావ అడిగినప్పుడు దేవుడు కష్టంగా ఇస్తారు ఎందుకంటే అడగకపోతే ఏమి ఇవ్వడైనా అయితే ఎక్కరయ్య దూతతో మాట్లాడుతున్నాడు పదవచనంలో వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవదురని నాతో మాట్లాడుచిన దూతను నేను అడగగా కాబట్టి జగరి అడుగుతున్నాడు దూతని అట్లనే మనం చూస్తాము యోహాను భక్తుడు దూతని అడుగుతా అంటాడు ప్రకటన గ్రంథంలో ఇదేంది అదేంది అని ఓ ఇది నీకు తెలియదా అంటాడు దూత అక్కడ దూత వేరే ఇక్కడ దూత వేరే పాత నిబంధనకాలపు దూతలు దేవుని సృష్టిలో భాగాలు వృత్త నిబంధన కాలపు దూతలు ఏర్సు ప్రభు రక్తంలో కడగబడ్డ పాత కాలపు భక్తులు రెండు వేల సంవత్సరాల క్రితం భక్తులు వాళ్ళందరూ అప్పుస్తలు వారు అయితే వీరంతా ఈ ఇద్దరు స్త్రీలు ఆ మూడవ స్త్రీని గంపలో మూసేసి అంటే హైజాక్ చేసి అన్న విధ ఆ పదం వాడిన మనం గుర్తుంది అంటే ఈ మొదటి రెండు గుంపులు మూడో గుంపును హైచాక్ చేసినాయి ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మొదటి రెండు గుంపులు సర్పంలు తెళ్ళు మూడవ గుంపు గొప్ప జన సమూహం ఈ రెండు ఈ ఇద్దరు గుంపులు ఇద్దరు స్త్రీలు మూడవ స్త్రీని హైచాక్ చేసుకొని పోతున్నారు అంటే చర్చ్ సిస్టమ్ ప్రపంచాత్మకంగా హైచాక్ చేయబడింది మరి తీరంగా నేను చూపించాలని ఆశపడుతున్నాను ఇంతకుముందు చూడని కొన్ని రజము చూడబోతున్నాము త్వరక కాబట్టి ఇప్పుడు చూడండి వీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ దూతని అడుగుతున్నప్పుడు దూత్ అంటున్నారు చూడండి అడగగా పదకొండవ చూ షీనారు దేశ ముందు దానికొక సాలను కటుటకు వారు పోతున్నారు అంటే ఒక స్థావరం ఒక నిలయం షీనారు దేశం దానికి ఒక నిలయం ఒక స్థిలం ఒక స్థలం ఒక మంచి చర్చ్ సిస్టమ్ ఒక వ్యవస్థని వాళ్ళు కట్టడానికి పోతున్నారట అంటే ముగ్గురు లోపల గంపల నష్ట ఎందుకు సైలెంట్ కూర్చుందో నాకు అర్థం కాదు ఆమె అర్వాలి కదా నన్ను ఆకాశానికి ఎత్తుకొని మీరు నన్ను హైజాక్ చేశారు నన్ను కిడ్నాప్ చేసిండ్రు అని కదా మీరు అది అయితే ఇప్పుడు ఈ దర్శనాన్ని చూస్తున్న నువ్వు నేను ఏం చేయాలా మంచిగా ఉంది వాక్యం వేయడానికి కలిసి మనం తినేసి పండుకొని నిద్రపోదామా కాదు కదా ఇక్కడ మొదటి రెండు గుంపులు మూడో గుంపుని హైజాక్ చేసి తీసుకోబోతుంది అది నీవు చూస్తున్నావు జకర్యా ఏం చేయలేడు జకర్య కేవలం కళలో చూసిండు ఆయన పుస్తకం రాసి పెట్టిండు నీ కొరకు నా కొరకు చదువుకోడంన్నాడు మీరు చదువుకొని మీరేమైనా చేసుకోండి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చీనారు దేశం దానికి ఒక సాలన కటకు వారు పోచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచితురని వారు నా అతను నాకు ఉత్తరం ఇచ్చాను అయితే ఇదంతా ఏంది అన్నప్పుడు నేను చాలా ప్రయత్నిస్తా అర్థం చేసుకోనికి సరే మనకు అప్పటికీ తెలుసు మతపరమైన జీవితము మూడు గుంపులుగా విభజింపబడిందని ప్రలోకరాజాని దేనితో పోల్చాలా అని మన ప్రభు మాట్లాడుతున్న ప్రవ ఒక స్త్రీ తను తీసుకున్న మూడు కొంచెంలో మూడు కొంచెంలో పిండిలో అంతకుముందు దాచిపెట్టిన పులిసిన పిండితో పిండినితో కలిపిన పిండిని పోలింది అన్నాడు మూడు కుంచెంలో పిండి పులి పులిసిన పిండి లాగా తయారైనాయి చెప్తున్నాడు అవి మూడు పులుపుకు సంబంధించినవి భక్తిహీనతకు సంబంధించినవి దుష్టత్వానికి సంబంధించినవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ దేవుడు అదే రీతిగా ఇక్కడ జకరయ చూస్తున్న ఈ యొక్క దర్శనంలో కూడా స్త్రీ అన్నప్పుడు మతపరమైన జీవితం కానీ ప్రకృతి సహజంగా మనకు తెలుసు ఈ వాక్యాలన్నీ ప్రకృతి సహజంగా కూడా కానీ ముఖ్యంగా ఆత్మీయ స్థితిలో నెరవేరాలి ప్రకృతి సహజంగా అంటే ఒక స్థలానికి ఒక దేశానికి సంబంధించింది ఆత్మీయ స్థితిలో చూస్తే ప్రపంచానికి సంబంధించింది కాబట్టి ప్రపంచం బబులోన్ లాగా తయారైంది ఇది ఆశ్చర్యకరమైన మహాప్రసిద్ధం పట్టణం అంటే బిజినెస్ అన్నట్టు మొత్తం బబులోన్ అంటేనే బిజినెస్ కి సంబంధించింది తర్వాత బబులోన్ అంటే మనకు తెలిసి ఒకటి ఏంటంటే గలిబిలి అని అర్థం బబులోన్ బాబేల్ అంటే గలిబిలి భాషలు తారుమారై గలిబిలి అయింది అక్కడ అందుకే బాబేల్ అనే పేరు వచ్చింది అక్కడ అయితే ఇక్కడ పదకొండవ వర్షంలో ఈ ఇద్దరు స్త్రీలు మోసుకొని పోతున్నట్టు రెక్కలు కలిగిన వారు ఆ మూడవ స్త్రీని మోసుకొని పోయి ఎక్కడికి పెట్టారంటే చీనారు దేశం ఇక్కడ అప్పుడు మనకి ఇది ఆత్మీయ నేతలు విప్పబడ్డాయి ఏంటంటే దేశంలో నిమ్రోజు బబులో బాబేలు గోపురం కట్టడం ఆరంభించిండు అక్కడ అంటే బాబేలు గోపురాన్ని స్థిరపరచడానికి ఆయన ట్రై చేసి ఫెయిల్ అయిండు ఇప్పుడు వీళ్ళు దాన్ని తిరిగి కడుతున్నారు అక్కడుంది చివరి భాగంలో అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం అక్కడ బబ్లోను గోపురం ఫెయిల్ అయింది వీళ్ళు తిరిగి దాన్ని కడుతున్నారు ఆత్మీయ స్థితిలో అది పాస్ పాస్ అని చెప్తున్నారు దేవుడు దూత దానికి ఒక సాలం కడుతున్నారు కటనికి పోతున్నారు ఇది ఆరంభమయ్యి అని రెండు సంవత్సరాలు అయిపోయింది అది సిద్ధమవుతుంది ఇప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను కాబట్టి దానికి ఒక పీఠం స్టార్ట్ అయిపోతుంది అయితే ప్రకృతి సహజంగా అర్థం చేసుకోవాల్సింది స్త్రీ అన్నప్పుడు మతపై జీవితం కాబట్టి ముగ్గురు స్త్రీలు అన్నప్పుడు మొదటి స్త్రీ గంపాల ఉన్న స్త్రీ ఉప్మాన్ రీతిగా క్రైస్తవ మతం అని చెప్పాలా లేక కేథలిక్ మతం అని చెప్పాలా తర్వాత రెండవ స్త్రీ తగిన ఇద్దరు స్త్రీలు యూధా మతము లేక ఇస్లాం మతం అని చెప్పాలా ఈ మూడు మతాలు ఇస్లాం మతం యూధా మతం కలిసి క్రైస్తవ మతంని హైజాక్ చేసింది ప్రపంచాత్మకంగా అది తెలుసు అందరికీ ఎక్కడ చూసినా కానీ ఇస్లామి ఇస్లాం మతస్తులకి పడదు క్రైస్తవులను చంపడము కబ్జా చేసుకోవడం వాళ్ళ ఆస్తులు చేశారు గతంలో అరేబియన్ కంట్రీస్ల అన్నిట్లలో క్రైస్తవులను హింసించి చంపి వాళ్ళ ఇండ్లన్నీ సంపాదించుకున్నారు ఈరోజు క్రైస్తవుల ఇండ్లన్నీ దోచుకున్నారు మందిరాలన్నీ కొలగొట్టినారు విలగల వసలాన్ని దోచేసుకున్నారు ఎందుకంటే కురాన్లో ఉంది అట్లా దోచుకోవచ్చు అని ఎవరైతే ఇస్లాం మతాన్ని స్వీకరించారో వారి వస్తువులను దోచుకోవచ్చు వాళ్ళ ఇళ్లను దోచుకోవచ్చు వాళ్ళని చంపచ్చు అలా క్షమిస్తాడు మిమ్మల్ని అలా మిమ్మల్ని ఇంకా మెచ్చుకుంటాడు అని రాయబడింది కాబట్టి వాళ్ళు దాన్ని పాటిస్తూ ఉంటారు అదే రీతిగా యూధా మతం కూడా మొదటి నుంచి దేవుని బిడల్ని హింసించింది అది పాత నిబంధన కాలంలో హింసించింది కృత నిబంధన ఆరంభ కాలంలో మన ప్రభుని హింసించింది శిష్యులను హింసించింది దేవుని బిడ్డల అందరినీ హింసించింది చాలా చంపించింది వాళ్ళ ఆస్తులన్నీ దోచుకుంది ఆ మతం కాబట్టి ప్రకృతి సహజంగా ఈ రెండు మతాలు క్రైస్తవ మతాన్ని హైబ్చాక్ చేసుకుని పోయినాయి కానీ యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ ఏం జరుగుతుందంటే ఇట్లా చంపుకుంటా పోతే కాదు అనేసి ఈ మూడు మతాలు ఒక మతంగా మారుతున్నాయి త్వరలో మనం చూస్తాం ఇస్లాం మతము యూధా మతము క్రైస్తవ మతం అన్ని కలిసి ప్రపంచాన్ని పరిపాలించాలని సిద్ధపడుతున్నాయి ఇప్పుడు జరుగుతుంది ఇతరలు ప్రపంచమంతట ఈ మూడు మతాలు కలిసి మనమందరము ఐక్యత కలిగి జీవించాలా అని డిసైడ్ అయిపోతున్నాయి అందుకే యూద మతస్థులు యూదులు మరియు అరబ్బులు కలిసిపోతున్నారు ఉడంబడిక పడుతున్నారు వెస్టర్న్ కంట్రీస్ అన్ని క్రైస్తవ్ కంట్రీలు క్రైస్తవ్ కంట్రీలు కూడా ఇప్పుడు వాళ్ళతో ఉడంబడికకి వచ్చేసినారు మనం అందరం కలిసి అందరం కలిసి ఒకరి భాగంలో ఒకరు చూసుకోవాలా అని డిసైడ్ అయిపోయి ఎవరు కూడా ఏసు ప్రభు సాయమాన కావాలని కోరుకుంటున్నారు మూడు మూడు గుంపులు ఇది ప్రకృతి సహజంగా నెరవేరుతుంది ఈరోజు కానీ మనకి ప్రభు ఎప్పుడో చూపించిండు ఇవి ఆత్మీయ స్థితిలో జరుగుతున్నాయి చర్చ లోపల ప్రపంచాత్మకంగా సర్పములు తేళ్లు గొప్ప చిన్న సమూహాన్ని క్యాప్చర్ చేసినాయి కానీ నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుందని మాకు తెలుసు లక్ష నలభై నాలుగు వేల మంది వీళ్ళు ఈ సత్యాన్ని నేను సర్పంలు ఇచ్చి తగ్గొట్టగలను తేళ్ళని నా కాళ్ళ కింద నలుగొట్టగలను నాకు అధికారం ఇచ్చింది దేవుడు సర్పం నేను తెల్లని తొగ్గుట్టకు అధికారం ఇచ్చింది కానీ సర్పం కాటుని తెలుసు అది విషపూరితమైంది అది నిజంగా కరిసేది కాదు అది ప్రకృతి సహజంగా కాటేసేది కాదు అది నిజమైన పాయిజం కూడా ఇది ఆత్మీయమైన విషయాల నుంచి మనం అర్థం చేసుకోవాలి వాడి కాటు ఎట్లుంటుంది అంటే కుయుక్తితో ఉంటుంది మోసంతో ఉంటది. దగాతో ఉంటుంది అపవిత్రతతో ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ వాడు నేను కాటుని చూస్తాడు వాడి నోట్ల నుంచి జల ప్రవాహం నేను మీకు చూపించిన ప్రకటన గ్రంథం పరణవాధ్యాయంలో గొప్ప జన సమూహం వెంట కొట్టుకొని అది ఆ జలం ఆ జలంలందరూ కొట్టుకొని కానీ లక్షా వేల మందిని ఆ జలము ముటనియకుండా దేవుడు బయటికి తీసుకొని ఎగిరిపోయింది ఎగిరిపోయేలాగానే రెక్కలిచ్చిండు ఆ స్త్రీకి కాబట్టి లక్షా నలభై మంది కూడా రెక్కలిచ్చిండు దేవుడు వీటన్నిటిని తప్పించుకొని పోయి చూడడానికి నువ్వు బయట ఉంటే వీటిని చూడగలవు లోపాలు ఉంటే మురికిలో ఉంటావు లోపాలు ఉంటే బుడదలో ఉంటావు బయట ఉంటే వీటన్నిటిని జాగ్రత్తగా చూడగలవు కాబట్టి వీళ్ళందరూ మతపరమైన జీవితంలో మొత్తం సిస్టమ్ హైజాక్ చేశారు ఇదొక ఇదొక ఏమంటాము ఆర్థిక స్థితి ప్రపంచాత్మకంగా ఒక బిజినెస్ గా తయారు చేసుకున్నారన్నట్టు ఈ మూడు గుంపులు ఒక బిజినెస్ గా మార్చుకున్నారు అన్నట్టు మతపరమైన జీవితాన్ని ఉదాహరణకి చర్చ సిస్టమ్ ఈరోజు ఎట్లుంది కేసు కాలంలో ఎవరైనా చదవచ్చు మతైసు వార్త ఇరవై అధ్యాయము పదమూడవ వచనం మతంలో బిజినెస్ ఉంటది అన్న విషయాన్ని మన ప్రభు జ్ఞాపకం చేస్తారు అక్కడ నా మందిరము ప్రార్థన మందిరం అది అక్కడ సార్ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి దృష్టిలో చర్చ్ అంటే ఏంది ఎవరు చెప్పాడు నాకు తెలుసు దేవుని దృష్టిలో చర్చ్ అంటే కేవలం ప్రార్థనని నా మందిరము ప్రార్థన మందిరం ప్రార్థన చేయకపోతే అది చర్చే కాదు మన మందికి ఎక్కడ పోయినప్పుడు అందరితో ప్రార్థన చేపిస్తాం మొత్తం ప్రార్థనలో ఎక్కువ ప్రార్థనలు కూర్చోబెడతాం లాస్ట్లో కూడా వర్షిప్లకు చాలాసేపు ప్రార్థనలు కూర్చోబెడతాం ఇప్పుడు విన్న వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించండి తలపోయండి దివరాత్రులు ధ్యానించాలా ధ్యానించండి ఇప్పుడు కొత్త ప్రార్థనలో కూర్చుందా కళ్ళు మూసుకొని ధ్యానించండి ఏం మాట్లాడింది దేవుడు నీతోని నువ్వు తీర్మానించుకో ప్రవ్వ నేను ఇది చేయాలని ఆశపడుతున్నాను నాకు సహాయపడు ప్రవ్వా ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేయాల చర్చ్ అంటే ఎందుకంటే దేవుని మందిరము ప్రార్థన మందిరం ఎంటర్టైన్మెంట్ హబ్ కాదు అది మ్యూజిక్ సిస్టమ్స్ తో ఎక్కువ చేసేట్టి కాదు ఎంటర్టైన్మెంట్ జోక్స్ కాదు అవి టీవీస్లలో ఉంటాయి జోక్స్ చర్చెస్లల్లా ఉండవు దేవుని మందిరము పరిశుద్ధమైంది అది ప్రార్థన ఫస్ట్ పాయింట్ అది చర్చ్ అంటే ప్రార్థన మీ సేవలో కూడా మీరు ఎక్కడ పోయినా కానీ సేవలో ఎక్కడ ప్రాంతాలకు పోయినా అందరితో ప్రార్థనలు చెప్పేయండి మూడే కాదు నాలుగు కాదు పది మంది చేసినా పర్లేదు మొత్తం చర్చ్ మెంబర్స్ చేసినా ప్రార్థన పర్లేదు ఏ చర్చ్కి పోతే మీరు అక్కడ చేయండి అది ఇప్పుడు కనీసం మూడు నాలుగు గుంపులు ఉన్నాయి మన గ్రూప్స్ ఎక్కడ పోయినా మీరు ఎక్కడ మీకు ఎక్కడ ప్రేరేపణ కలిగితే మిమ్మల్ని ఎక్కడ పంపిస్తే అక్కడ మీరు ఎక్కడ కొలం అక్కడ ప్రార్థనలతో ఫస్ట్ స్టార్ట్ చేయండి కంటిన్యూస్ గా అందరితో ప్రార్థనలు చెప్పండి లేకపోతే మీరు ఆయన వాక్యాన్ని ఉల్లంఘించిన వారు దాని తర్వాత మీరు ఎంత వర్షిప్ చేసినా ఎంత గంచి గంభీరంగా వాక్యం చెప్పినా పనికిరాదు ఫస్ట్ పాయింట్ ప్రార్థన మందిరం తర్వాత చదివారు ఆ మందిరము ప్రార్థన మందిరం అనబడను అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిటి వారే చూడండి ఎప్పుడైతే ప్రార్థనలు బంద్ అవి దొంగల గుహలుగా మారుతాయి ఈరోజు చర్చ అట్ట తయారైంది దొంగల గుహ దొంగల గుహలు ఏముంటాయి చెప్పండి తూమ్ ఉంటుంది సీసం ఉంటది దోషమూర్తి ఉంటుంది అంటే అంత దోషం కలిగినది ఆ చర్చి సిస్టమ్ అంత దోషంతో వాళ్ళు రూకల మార్పిడి చేశారు కదా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటారు ఇంగ్లీష్ లో మన కాలంలో చెప్పాలంటే మన కాలంలో ఫారెన్ ఎక్స్చేంజ్ అంటారు వాళ్ళు అక్కడ రూకల మార్పిడి చేశారు అంటే ప్రపంచం నుంచి యూదులు ఆ ఇరుసిన మందిరంకి పోయేటోళ్ళు వాళ్ళ దేశాల డబ్బులు తీసుకొచ్చి అక్కడ మార్చేటవాళ్ళు అన్నట్టు రూపాల అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటారు దాన్ని మనీ ఎక్స్చేంజ్ అంటారు అట్లా వాళ్ళు దాన్ని ప్రపంచం నుంచి తీసుకొచ్చిన డబ్బు అంతా అక్కడ మార్చేటవాళ్ళు అన్నట్టు ఇప్పుడు మన ఇండియన్ రూపీస్ అన్ని దేశాల్లో పనిచేయవు కొన్ని దేశాలనే పనిచేస్తుంది నేపాల్ శ్రీలంక అట్లా కొన్ని దేశాల్లో పనిచేస్తుంది ఇంతకుముందు మన రూపీని ఎవరు గుర్తించక పెట్టాడు ఇప్పుడు ఒక లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మన రూపీని ఇతర దేశాలు కూడా ఒప్పుకుంటున్నాయి ఇంతకుముందు ఒప్పుకోలే మన రూపీని ప్రపంచం ఏ దేశంతో బిజినెస్ చేయాలంటే డాలర్లో చేయాల్సి వస్తుండే ఇప్పుడు డాలర్ మీద ఆధారపడకుండా వేరే రూపీస్ కూడా వేరే కరెన్సీస్ తన కూడా మీరు మార్పిడి చేసుకోవచ్చండి వేరే రూపాలతో కూడా మీరు బిజినెస్ చేయొచ్చు అనేసి దేశాలు ఒప్పుకుంటున్నాయి కొన్ని దేశాలు ఏమిటంటే మేము ఏ రూపాలు ఒప్పుకోమో బంగారం ఇవ్వండి అంటారు ఆ రూపాయలు ఎంత ఎంత విలువ ఉందో అంత విలువ అంత బంగారం ఇవ్వండి అప్పుడు మేము మీకు పెట్రోల్ కావాలంటే పెట్రోల్ డీజిల్ అవి ఇస్తాం ఆయిల్ ఆహారం ఇస్తాం కాబట్టి మొత్తం ఈ యొక్క డబ్బులతోనే కొలతలు స్టార్ట్ అయినాయి బిజినెస్ కాబట్టి ఇప్పుడు చర్చి సిస్టమ్ షీనారు ప్రాంతానికి తీసుకొని పోయినారు అంటే షీనారు అంటే బాబేలు అంటే బబులోని మొత్తం కలిగిలి ఉంది ఈరోజు చర్చ సిస్టమ్ మొత్తం మనుషుల కల్పన దయ్యంలో బోధ భూతంలో బోధ అని పౌలనుడు కలితి రాష్ట్ర పత్రికలో చర్చ సిస్టంలో భూతంలో బోధలు దయ్యంలో బోధలు నికోలైతుల బోధలు లెజబెల్ బోధలు చేసినాయని చెప్పాడు యోహను తన దర్శనాలలో మొత్తం కలుషితం అయిపోయింది ప్రాంతంలో ఉంది ఇప్పుడు మైదానం శ్రీనారాయణ ఒక పెద్ద మైదానం ఆ మైదానంలో కట్టిండి నిం బలోను గోపురం అది తెలుసు ఏం జరిగిందని భాషలని తార్మారైని ఒకటి తారుమార్ అయిపోయి నుంచి దేశాలు ఆరంభమైనవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతం వెళ్ళిపోయి ఒక కొత్త దేశంగా మార్చుకున్నారు అన్నట్టు కాబట్టి మతపరమైన జీవితం ఈరోజు ఎట్లా ఉంది అన్న విషయాన్ని దేవుడు మనకు చూపిస్తున్నట్టు అపవిత్రతల్లో జీవిస్తుంది ప్రార్థనలు లేవు మని దాన్ని దొంగల గుహగా మార్చుకురు అంటే మీకు తెలుసు దొంగలు ఎవడో సైతానం తెలుసు దేవుని మందిరాన్ని సైతాను మందిరలాగా మార్చుకున్నారు దొంగల గుహగా మార్చుకున్నారు ఎండ్ టైం ప్రపంచాత్మకంగా అట్లా జరుగుతుంది కానీ లోపలన్న వారికి తెలియదు ఈ సంకుపుడి కొంగలు అపవిత్రమైన పక్షులవి ఏం చేస్తున్నాయి అపవిత్రమైన సర్పములు తేలు రెండు గుంపులు అవి అవి మతపరమైన జీవితాన్ని ఆర్థిక స్థితిని కలిపేసుకున్నాయి అన్నట్టు అంటే మతము డబ్బు సంపాదించుకుంటే దానిలాగా తయారు మార్చుకున్నారు ఒక మెషిన్ లాగా డబ్బులు తయారు డబ్బులు ఇచ్చే మెషిన్ లాగా తయారు చేసుకున్నట్టు వాళ్ళ స్వార్థం కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల పదిహేడవ అధ్యాయంలో నేను మరీ ధీనంగా చూపిస్తా విని వచ్చే వారం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం పదిహేడవ అధ్యాయం బబులోను బోదా మరి దీర్ఘంగా వెళ్ళిపోతుందికి వచ్చే వారం బహులోతికి వెళ్ళిపోతాం మనం ఈ బబులోను ఎట్లా ఉంది ఈరోజు బబులోను అంటే మతపరమైన జీవితము ఎట్లా ఉంది వ్యభిచారంలో జీవిస్తుంది నేను కొన్నిసార్లు బ్రదర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు పోస్ట్ల కార్యములలో అన్ని అంతగా గంభీరంగా సేవ జరిగింది కదా విశేషమైన అద్భుతాలు జరిగినాయి ఈరోజు చర్చస్ల ఎందుకు జరుగుతలేవు చాలా తక్కువ వాళ్ళు అపోసలు చనిపోయిన లేపిండు లేపినట్టు మనం చూడమా పేతురు లేపిండు పౌరులు లేపిండు చనిపోయిన లేపిండు ఏశబ్రాబు కూడా చనిపోయిన వాళ్ళు కాబట్టి శిష్యులు కూడా లేపండు కానీ ఏశ్వరావు చేసినట్లు ఎవరు చేయలేదని మాకు తెలుసు చనిపోయిన మూడు నాలుగు నాలుగు రోజుల తర్వాత లాజర్ని బయటకు తీసుకొని వచ్చిండు కుల్లిపోయిన శవాన్ని కూడా బ్రతికింపజేసిండి యేశ్వరావు ఎందుకంటే జన పునరుద్ధనము జీవము నేనే అన్నాడండి నాయకు నమ్మకరించిన వాడు పునరుద్ధనం పొందును మతపరమైన జీవితము వ్యభిచారంతో పోల్చబడిందనేసి పదిహేడవ అధ్యాయంలో దేవుడు మనకు చూపిస్తాడు వచ్చే వరం మనం దాన్ని చూడబోతున్నాం దీర్ఘంగా ఇప్పుడు చూడండి ప్రటమ గ్రంథము పంతొమ్మిది అధ్యాయం పదహార అధ్యాయం పంతొమ్మిది దశలో ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగంలాయను ఇది బబులోను అన్ని జన్ల పట్టణంలో కూలిపోయాను తన తీక్షణమైన ఉగ్రత ఏను పాత్రను కాబట్టి దేవుని ఉగ్రత తీక్షణమైన ఉగ్రత దేవుని ఉగ్రత ఇది దేవుని ఉగ్రత ఏను మధ్యము గల పాత్రను మహాబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సమ్ముఖమందు జ్ఞాపకం చేసేది కాబట్టి నాదా సత్య స్వరూపేని వాళ్ళు ఏడుస్తానట్టు మీకు ఘటన చూపించిన ఎన్నిసార్లు ఈ భున్నివాసులకు ఎందున తీర్పు తీర్చకుంటావు కాబట్టి ఫస్ట్ తీర్పు సర్పం వ్యక్తేలకు దాని తర్వాతనే అన్యులకు లేక లోకస్తులకు ఫస్ట్ తీర్పు చర్చికే దాని ఈ లోకస్తులకు అది పప్పేతరుడు మన జ్ఞాపకం చేసిండు కాబట్టి ఈ మద్యం పాత్రను దేవుని ఉగ్రత అన్న పాత్ర గురించి ఇక్కడ చెప్పబడుతుంది దేవుడు ఇప్పుడు ఈ మతపరమైన జీవితానికి లేక సంఘానికి ఆయనకి విరుద్ధంగా జీవిస్తున్న సంఘం నిష్కలంకంగా పరిశుద్ధంగా ఉన్న సంఘము ఒకటే అది లక్ష మంది అది ఎప్పుడూ అపవిత్రం కాదు బహుజాగ్రత్తగా పరిశుద్ధంగా జీవిస్తుంది కొరకు ఆయన చెప్పిన ప్రతి పని నెరవేరుస్తూ ఉంటుంది ప్రసవించడం కొరకు ప్రభుని అనేకుల జీవితంలో కానీ ఈ మొదటి మూడు గుంపులు మటుకు లోపలే ఉండి కాబట్టి మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలా మన నిమిత్తమై మన ప్రభు దేవుని యొక్క ఉగ్రత పాత్రని తీసుకున్నాడు లోకాసు వార్తలు మనకు తెలుసు ఇరవై రెండవ అధ్యాయము అని చవితే చదవచ్చు లోకాసు వార్త అధ్యాయము నలభై ఒకటి నలభై తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధని తొలగించిము ఆయనను నిశ్చిత్తమే సిద్ధించును నిశ్చితమే నెరవేరును గాక అని ప్రార్థిస్తున్నాడు కాబట్టి మన పాపంలో నిమిత్తమై అంటే మన మీదికి రావాల్సిన ఉగ్రతని మన ప్రభు ఏసు క్రీస్తుల వారు దాన్ని స్వీకరించారు నీ మీద ఉన్న ఉగ్రత నీ మీదకి ఉగ్రత ఎందుకంటే ఈ శరీరము నీది కాదు ఈ శరీరము తండ్రి సృష్టించి నీ ఈ లోకంలో పంపించిండు ఇది దేవుని ఆలయం దీన్ని నువ్వు మన దేవునికి కోపం వస్తుంది నేను తయారు చేసిన శరీరాన్ని నువ్వెట్లా అపత్రపరుస్తూ నీ ఇష్టాన్సర్గా ఎట్లా వాడుకుంటావు అందుకని నా ఉగ్రత నీ మీదకి రాబోతుంది మన ఉగ్రతని ఏ ప్రభు ఆ యొక్క కలువరిసల్లో భరించి నీకు రావాల్సిన తీర్పు ఆయన అనుభవించిండు ఆయన రక్తాన్ని సంపూర్ణంగా మన కొరకు దారవోసిండు అందుకే నేను ఎన్నిక పర్ఫెక్ట్ జ్ఞా ఎన్నోసార్లు మీ జ్ఞాపం చేసిన గతంలో ఆయన తిరిగి మళ్ళా నీ కొరకు చావడు రక్షింపబడి బాగా వెలిగిన వాళ్ళు పాపం చేసి మనుషకు తిరిగి కాళ్లతో తొక్కుతున్నారు అనుంది ఇది చర్చ సిస్టమ్ ఈరోజు చేస్తుంది సిగరెట్ దాగొచ్చి ముఖం కడుక్కొని చేతులు కడుక్కొని వచ్చి బల పాల్పొందుతున్న కేసెస్ నేను చూసిన వాసలకు తెలియదా వాసన రాదా ఇస్తుంటే అయినా ఇస్తున్నారు అట్లా తయారైంది చర్చి సిస్టమ్ కానీ అసలైన చర్చ్ లక్షా నలభై నాలుగు వేల మంది వాళ్ళ ఎదుట ఆ గుంపులో నువ్వు అందుకొరకు నువ్వు ప్రయాసపడాలా ఉండడం కొరకు శ్రమ పడాలి శర్రము కృషించుకోవాలి ఉపాస ప్రార్థనలతో దాన్ని నువ్వు తగ్గించుకోవాలి దాంట్లో ఎటువంటి వ్యామోహాలు రానికుండా దాన్ని ఇది నాకు అవసరం లేదు అది నాకు అవసరం లేదు అన్న తీర్మానానికి నువ్వు రావాలి శరీర నియమములు ఏమన్నా వాటిని అసహించుకోవాలా వాటిని అనగదొక్కుకోవాలా ప్రార్థన జీవితంలో ఆయన కాళ్ళ క్రింద మన జీవితాలు లేకపోతే ఆ ఉగ్రత పాత్ర నువ్వు తిరిగి పొందుకోవాల్సి నేను చూపించిన గతంలో ఆయన తిరిగి మళ్ళా నీ కొరకు ఈసారి నువ్వే మరణించాల్సి వస్తుంది గొప్ప జన సమూహం అందరూ మరణించాల్సి ఆయన ఒకేసారి అందరి నిమిత్తమై అందరి పాప నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేసి నొక్కేశారు రెండోసారి ఆయన తిరిగి మరణం పొందడు ఈసారి మరణం పొందాల్సింది గొప్ప జన సమూహమే వారి రక్తం వాళ్ళే కడగ కార్చాల్సి వస్తుంది అందుకు వాళ్ళందరూ పట్టపడతారని నేను చూపించిన వాక్యాలు అందుకే నీ ప్రార్థన చేత మార్పులు రావాల ప్రభుకి ప్రతిసారి నువ్వు వందనాలు చెప్పాలా నీ ప్రార్థనలో ఎక్కువ వందనాలు చెప్పాలా ప్రభుకి నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి తప్పు ప్రార్థన అన్ని పొందినామని ప్రార్థించామన్నాడు కానీ ఎక్కువ మటుకు మన ప్రార్థనలో కృతజ్ఞతలు అర్పించుకోవాలని నన్ను ఇంతవరకు కాపాడినందుకు మీకు వదనాలి నన్ను రక్షించుకున్నందుకు మీకు వంద నేను తాగాల్సిన ఒక పాత్రను మీరు తాగినారు ప్రభా మీకు వదనాలి ప్రభా నా మీద రావాల్సిన ఆ యొక్క శిక్షని మీరు భరించినారు నాలో ఏ గొప్పతనం లేదు నన్ను ఎందుకు మీరు అంతగా ప్రేమించినారు నా మీద ఆలసిన తీర్పుని మీరెందుకు స్వీకరించినారు మీకు వందలు అర్పించుకుంటున్నారు బ్రహ్బ నా పక్షంగా మీ రక్తాని రక్తాన్ని క్రయదనంగా పెట్టి మీ ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి మమ్మల్ని రక్షించుకున్నారు మా పాపాలు క్షమించినారు మీ బిడ్డలుగా స్వీకరించినారు మీకే వందనలు అర్పించుకుంటున్నాం బ్రహ్బ నా జీవితాంతం మీకే సమర్పించుకుంటున్నాం మా శరీరాలని మా ఆత్మలని మా ప్రాణాలని మీకే సమర్పించుకుంటున్నాం మిమ్మల్ని తప్ప మేము ఎవరిని స్థుతించము ఎవరిని గనపరచము ఏ సుకరిస్తున్న ప్రార్థిస్తున్నాం పరశుద్ధర వండ్రి మీకు వదనాలైనా ఇంతకు మీరు మాకు సహాయంగా ఉన్నందుకు మీకెంతో వదనాలు తండ్రి ఇది మహాబబులను పట్టణం ఏ స్థితిలో ఉంది మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ధన వ్యామోహం దత్తులు అదుగుతున్నారు ప్రభా మనుషులు అపవిత్రమైన జీవితము దోషమూర్తి సగం సత్యం మోసకరమైన బోధలు మనుషుల కల్పితాలు దయ్యముల బోధలు భూతంలో బోధలు ఇవన్నీ లోపలున్నాయి ప్రభ గొప్ప స్థావరం దానికి ఏర్పరచుకున్నారు ప్రభ ప్రపంచాత్మకంగా జరుగుతుంది మతపరమైన జీవితము మీకు విరుద్ధంగా తిరిగి ఆ రోజు నిబ నిమ్రాదు ప్రజలందరినీ మీ కొరకు వ్యతిరేకంగా లేపండి ప్రభ ఈరోజు మతపరమైన జీవితము నిమ్రోజు ఆత్మనుభాకొని మీకు విరుద్ధంగా లేస్తుంది నేను ప్రపంచాత్మకంగా మేము మట్టుకో ప్రభా రోషం కలిగి పౌరుషం కలిగి మేము పక్షంగా నిలబడుతున్నాం లోపల చిక్కబడ్డ ఆ స్త్రీకి విడుదల కల్పిస్తాం ప్రభా మేము తీర్మానించుకున్నాం ఈ తక్కిన రెండు కొంగలు వాటిని మేము వాటి మీద ప్రకటిస్తాం ఎందుకంటే సర్పం తెలను మీకు అధికారం ఇచ్చిన అన్నారు ప్రభావ ఆ అధికారాన్ని మేము మహార్థంగా మేము వాడతాం ప్రభావ సర్పంలో తలని మేము తేళ్లని నలగొడతాం మా కాళ్ళ వారి కుయుగ్లను అన్నింటినీ కూలగొడతాం చిదగొడతాం వారి అబద్ధ బోధనలు అన్నిటి తిరిగి చూపిస్తాం భక్తిహీనతను మేము బయటికి చూపిస్తాం అపవిత్రతను చూపిస్తాం ఎంతగా మోసం ఉందని అనేకులకు మేము చూపిస్తాం అటువంటి పరిశుధాత్మ నడిపింపి మాకు దయచేయండి కానీ ప్రేమతో వీటన్నిటిని మేము ప్రకటిస్తున్నాం ప్రభావ మాలో ద్వేషము అసహ్యం లేకుండా కాపాడండి మాలో గర్వం లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం సమస్తాని ప్రభ మీ యొక్క నామ మహిమార్థంగానే మేము వాడాల ప్రభ ఎందుకంటే అటువంటి ఆ యొక్క మహిమలోనికి మీరు మమ్మల్ని తీసుకొని పోయినారు కాబట్టి మీ మహిమలో ఉన్నవాళ్ళిట్టి పరిస్థితుల పాపం చేయడానికి వీళ్ళేది నేను పురాతనమైన భక్తుల రీతిగా పాపంలో పడిపోయి ప్రవ్వ వారి పిలుపునే పొగట్టుకున్నారు మేము చివరి వరకు ప్రవ్వ జీవితం శ్రమలు పొందిన జీవితం తృణీకరింపబడ్డ జీవితం అనుభవంలోకి మేము పోవాలా మీరు పొందిన గాయాల అనుభవము మాకు రావాలా ఆ నొప్పి మాకు రావాలి రోజు మీ కొరడా దెబ్బలు మాకు నొప్పిని చూపించాలా ప్రభావ మేము ఆ నొప్పి రుచి చూడాలి రోజు మీ ముళ్ళ కిరీటము నుంచి కారుతున్న రక్తము ఆ బాధ నొప్పి మేము అనుభవించాలి ఈరోజు మీ చేతులలో గాయాలు ప్రభు మా చేతులలో కనిపించాలా ప్రభు ఈరోజు ఎందుకంటే మీతో పాటు మేము శ్రమ పడ్డమని వాక్యం చెలవిస్తుంది మీతో పాటు మేము శ్రమ పడిన వాళ్ళమని వాక్యం చెలవిస్తుంది మీతో పాటు మేము మరణించిన వాళ్ళమని వాక్యం చెలవిస్తుంది మీతో పాటు సమాధి చేయబడ్డం అన్న వాక్యం చెలవిస్తుంది మీతో పాటు మేము తిరిగి లేచినాం అన్న వాక్యం చెలవిస్తుంది ప్రభా కాబట్టి మా జీవితాంతం మీకు మర్చిపోకుండా జాగ్రత్తగా మేము జీవించేలాగనే సహపడమని ప్రార్థిస్తుంది ఈ రాత్రి మాకు మంచి దగ్గర తెచ్చండి వింటున్న వారందరినీ ఆశ్రయించండి నా వారి జీవితంలో సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రతి డీమన్ స్పిరిట్స్ ని గర్తిస్తున్నాం యేసు క్రీస్తు పర్సన్ విడిచిపోను గాక ఎవరి శరీరాలలో ఉండడానికి వీల్లేదు ఈ దినం యేసు యొక్క వెలుగును ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితాల తండ్రి మీరు అద్భుతకరం జరిగించండి ప్రాభ మేము మీ యొక్క వెలుగున అనేకల జీవితంలో ప్రకటించినాం ఇప్పుడు మీరు కార్యలు చేయండి నైనా వారి జీవితాలలో అద్భుత జరిగించండి స్వస్థతలు జరిగించండి ఓ ప్రభావాలు తిరిగి సమర్పించుకొని మీ సేవ చేయాలా అనేకులకు వార్త చెప్పాలా అనేకులన్నీ పాపలు పీయాల ప్రభావ నోటీ ద్వారా అనేకులు వారి జీవితాలు మీకు సమర్పించుకోవాల మన పరిచర్యలు అటువంటి సేవా జీవితం మమ్మల్ని నడిపించి మీ మాదని నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరుషుధనం మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెండ్ మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనక ఆమెండ్ అలెలిగా ప్రైజులాడు ఇదిగోండి hey, <problem>